దైవమా నీ చేతిదే మా ధర్మపుణ్యము పూ వంటి కడులేత బుద్ధివారము ఏమిటి వారము నేము ఇదివో మా కర్మమెంత భూమి నీవు పుట్టించగ పుట్టిది నేమముతో నడిచేటి నేరుపేది మావల్ల దీముతో మోచిన తోలుదేహులము ఎక్కడ మాకిక గతి ఎరిగేదెన్నడునేము చిక్కినట్టి నీ చేతులో జీవులము తక్కగా నీ మాయలల్లా దాటగలమా మేము మొక్కలపుట్ఞానపు ముగ్ధలము ఏది తుదమొదలు మాకిక ఇందులో నీవే ఆదిమూర్తి నీకు శరణాగతులము ఈ దశ శ్రీవేంకటేశలితివి నన్ను ఇట్టే నీదయ గలుగగాను నీవారము